వస్యముఖీ మంత్రమని మరొక మంత్రము చెప్పబడినది ఇది వశము కావలసిన వ్యక్తి పేరు తలుచుకుని ఏడు రోజులు ముఖం కొడుక్కొని వాళ్ళను ఓ వత్స్యముఖి రాజముఖే స్వాహ